ం శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుకం కలం జ్ఞానమూర్తి ద్వంద్వవా గగనసదృశం తమదిలక్ష్యంకం నిత్యం విమలం సర్వీ సాక్షుభూ భావా హితం సద్గురు కం నమాో బ్రహ్మాివ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తవ్యో ం షి మహాభ్యో నమోపప్లవరీత ప్రజాన ప్రత్యగ్ర బ్రహ్మై అహం సదావి సదాశివసరం వ్యాతంకరమ్యమా అస్మదా పర్య వందేరు పర పరా స్వురు నిజగరు పరమురు పరష్ గురు సద్గురు పరబ్రహ్మణే నమో శ్రీ గురువ్యో నమో తండములుగా దండీ జాదికమూలన్నీ తనలో పల్ల ఉదండను పోయిననుండు సముద్రంబూ रगाकों दू ने पड़ी की परिभु नामिклуंडु यपड़ी की अंडावाउलारी బ్రహ్మాండనా పోయినా రెండూ గుర్తేరుగా నీనుడు ఎప్పటికీ పరిపూర్ణ ఎప్పటి తండోపతండములుగా దండి జషాధికములన్నీ తనలోపల ఉద్దండత నుండిన పోయిన కుండు సముద్రంబు ఎరుగకుండు ఎప్పటికీ పరిపూర్ణ మిట్లుండు ఎప్పటికీ ఎండమావుల రీతి బ్రహ్మాండముండినా పోయినా రెండూ గుర్తులు గని ఎప్పటికీ పరిపూర్ణం ఇట్లుండు ఎప్పటికీ మన ఎరుకలో ఉండేటటువంటి ఉపమానాన్ని స్వీకరించి లక్ష్యార్థాన్ని బోధించేటటువంటి పాటించబడేటువంటి సాంప్రదాయం बुद्धि की अबाट उ स्वभावोक्ति कनपेट उपमान स्वीक लक्ष्यार्था की संबंधी लक्षण युतम वाक्या सूचिस्टू दा की जहलक्षणा అజహల లక్షణాన్ని కానీ జహద జహల లక్షణాన్ని కానీ అన్వయించి దేనిని స్వీకరిస్తే అది నిర్ణయం అవుతుందో ఆ రీతిగా నిర్ణయం చేసేటటువంటి పద్ధతి వేదాంత సాంప్రదాయంలో ఉన్నటువంటి బోధ సాంప్రదాయంలో ఉన్న మడక అందుకని ఇక్కడ ఒక ఉపమానాన్ని స్వీకరించారు సముద్రంలో లెక్కకు మికిలిగా తండ ఉపతండములుగా అసలు తండము అంటేనే అనేకమైన ఉపతండము అంటే ఇంకా అనేక అనేకములు ఇన్నని చెప్పడానికి వీలు లేనని దండి అంటే పేద పెద్ద తిమింగలాలు కూడా ఆయా సముద్రాలలో ఉత్పన్నమవుతాయి ఒక పేద ఓడంతా ఉండేటటువంటి తిమింగళాలు కూడా వస్తాయి అనురూపమైనటువంటి జలచరాలు కూడా ఉన్నాయి ఆ పూలకి ఎలా స్వీకరించారంటే అనురూపమైనటువంటి జీవరాశి మహద్్రూపమైనటువంటి తిమింగలం ఒక తిమింగలం తయారవడానికే పుష్కరం కాలం పైన పడుతుంది దాని ఆయుర్దాయం శతాబ్దం మించి ఉండచ్చు మానవుల కంటే కూడా ఎక్కువ కాలం అది జీవించవచ్చు కాబట్టి దండి ఝషాదికములన్నీ తన లోపల ఉద్దండత నుండిన ఒక్కొక్కసారి ఆ తిమింగలం యొక్క ప్రభావం చేత ఆ సాగరగర్భంలో ఉన్నటువంటి ఒక్కసారి అది పైకి లేస్తే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జలరాశి ఆ జలరాశి వెంబడి జలమునందున్నటువంటి జీవరాశి అదంతా ఒక పర్వతం అంతా ఎత్తుకి పైకి లేస్తుంది దాని బలం అంతా ఒక వేద్ద ఓడని పుల్టా పల్టా సముద్రంలో కలిపేయగలుగుతుంది అంత బలవత్తరమైనటువంటి జీవరాశికి ఆలవాలమైనటువంటి సాగర గర్భం అణుస్వరూపంగా ఉన్నటువంటి అమీబాలు మైటోకాంట్రియా అదేంటి హైడ్రాలు ఇలాంటి రకరకాలైనటువంటి అణుస్వరూపమైన జీవరాశ ఇన్నని చెప్పడానికి వీలు లేనంత తండోపతండములు ఇవన్నీ సముద్రంలోనే పుడుతున్నాయి సముద్రంలోనే ఉంటున్నాయి సముద్రంలోనే సంసారం చేస్తున్నాయి సముద్రంలోనే వ్యవహరిస్తున్నాయి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి మరల అక్కడే చనిపోతున్నాయి కానీ ఆధారమై ఉన్నటువంటి సముద్రానికి ఆధేయములైనటువంటి జీవరాశికి మధ్య ఏ రకమైనటువంటి ఎరుక సంబంధం లేదు ఉన్నది ఉన్నట్లుగా సముద్రం ఏ జీవరాశి కొరకు చెందలేదు ఏ जीवराशि ने सृष्टि संकल्प यवहार निर्णय समुद्रम का समुद्र आधार जीवराशी मरला पुनरुत्पत्ति अवतू जीवसृष्टि जरिपो ఈ రీతిగా జీవరాశి యొక్క జీవన గమనానికి సంబంధించినటువంటి లక్షణం మిలియన్ల సంవత్సరాలుగా సముద్ర గర్భంలో జరుగుతూ ఉన్నప్పటికీ సముద్రమునకు ఎట్టి ఎరుక ఎలా లేదు ఈ ఉపమానాన్ని స్వీకరించారు ఇది మన కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రమాణం ఇప్పుడు ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశ్రయించి లక్షణయుతమైనటువంటి వాక్యాన్ని లక్ష్యాన్ని సూచించేటటువంటి పని చేసాం అదేట్లా పరిపూర్ణమిట్లుండు ఎప్పటికీ బట బయలు అనేటటువంటి పరిపూర్ణం ములుగురుతో సంధులేక అంతటా సముద్రం ఎట్లా అయితే వ్యాపకమై ఉన్నట్లు మన కళ్ళ ప్రత్యక్ష ప్రమాణంగా కనబడుతుందో నీవు చూడలేకపోయినా ఆ బట్టబయలు అలా ఉన్నదున్నట్లుగా ములుగురుత సందు లేక అనంత విశ్వాన్ని వెనుకా ముందు లోపల బాహ్యము అభ్యంతరము పైన కింద అనేటటువంటి దశవిధ దిక్కుల భేదము లేకుండా అంతటా ఉన్నది పరిపూర్ణ పైగా దానియందు ఉత్పన్నమై వ్యవహరించి లయమవుతూ తిరోధాన అనుగ్రహములవుతున్నటువంటి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు చెందుతున్నటువంటి అనంత విశ్వము అనేక కోటి బ్రహ్మాండములతో కూడినటువంటి అనంత విశ్వము ఈ సముద్రమునందు ఉత్పన్నమవుతున్న జీవరాశి వలనే ఉత్పన్నమవుచు వ్యవహరించుచు క్షమించిపోతున్నది పునః ప్రాదుర్భవించుతున్నది లేదు ఆ బట బయలకు కూడా ఈ అనంత విశ్వమునకు యొక్క ఎరుక లేదు దీనికి అందులో మూలం లేదు దీనికి అది ఆధారము కాదు దాని లక్షణం దీనిలో లేదు ఇంకో ఉపమానం చెప్తున్నారు ఇంకో ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు ఎండా ఎండమావుల ఉండేటి బ్రహ్మాండముండేనా పోయినా రెండూ గుర్తెరుగా నీదు మన కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రమాణం ఎండమావి అంటే మృష సుదూరంలో ఒక సూర్యకిరణ సూర్యకిరణ ప్రతాపంచేత ఆవిర్లు తేలుతూ కనబడుతుంది సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారంటే అక్కడ ఒక నీటి చలమ ఉన్నది ఆ నీటి చలమ సూర్యప్రతాపం చేత నీళ్లు ఆవిరై ఆవిర్లు పైకి వెళుతున్నాయి కాబట్టి అందుబాటులో నీరెక్కడో ఉండి ఉండే అవకాశం ఉందనేటటువంటి ఊహను కొనినటువంటి పరోక్ష ప్రమాణం నిజానికి అది ప్రత్యక్ష ప్రమాణం కాదు కానీ ఊహను కొనినటువంటి పరోక్ష ప్రమాణం అలా ఆ మృషజలాన్ని ఆ ఎండమావిలో నీటి యొక్క ఆవిరిని గమనించి నీరు ఉన్నదని ఎంత దూరం వెళ్ళినా అతి దూరంగా పారిపోతూ ఉంటుంది నీరు ఎప్పటికీ కనపడదు ఆ రీతిగా బ్రహ్మాండం ఉన్నదని బ్రహ్మము అధిష్టానమై ఉన్నదని ఈ జగజ్జీవేశ్వర తనుత్రయములతో నువ్వు కాలం దాని వెంట పరిగెట్టి పరిగెట్టి పరుగెట్టి పరుగెట్టి గమనించాలన్నా ఆ పరుగు పరిగెడుతూనే ఉంటావే తప్ప నడక కారణం ఏమిటంటే ఈ అనంతకోటి బ్రహ్మ అవి నిన్నలా ర్తెరుగా నీదు అంటే బ్రహ్మాండము ఉన్నదని కానీ బ్రహ్మాండము క్షమించినదని కానీ లయించినదని కానీ తిరోధానమని కానీ అనుగ్రహం అని కానీ సంకల్పవశాత్తు ఉత్పన్నమై వ్యవహరించి లయించి తిరోధానమై అనుగ్రహమైనటువంటి పంచక్రియలు బట్టబయలుకు ఎట్టి ఈ రెండు ఈ పంచక్రియల యొక్క లక్షణాలను దేనిని కూడా ఐదు ఐదులు ఇరవై ఐదుగా ఉన్న పిండ బ్రహ్మాండ ఈశ్వర పంచీకరణలకు సంబంధించిన ఏ లక్షణమునూ బట్టబయలు గుర్తెరుగుటం లేదు గుర్తెరుగనే దుండు ఎప్పటికి ఇవి వచ్చిపోవచ్చుగాక వాటివాటి కాలగమనములు అవి వ్యవహరిస్తున్నట్టు కనపడవచ్చు కాక కాల అధిష్టానముగా ఏర్పడుతూ లయిస్తూ ఉండవచ్చు కాక పరిపూర్ణమిట్లుండు ఎప్పటికీ కాబట్టి భాగము త్యాగము భాగత్యాగము ఏది ప్రధానమో తెలుసుకోవడం ఏది అప్రధానమో తెలుసుకోవడం ఏది అప్రధానమో దాన్ని త్యజించటం ఏది ప్రధానము దాని నిర్ణయించడం అని లక్షణాల ఉన్నటువంటి లక్షణయుతుడైనటువంటి పద్ధతిగా బట్టబయలు సర్వకాలము ఒక రీతిగా ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది అనంత విశ్వము జోలి లేకుండా ఉన్నది పూర్వకందార్థాలలో కూడా ఈ రీతిగానే నిర్ణయం చేసి ఎరుకతో వచ్చిన విశ్వము ఇరుకతో చను కానీ నిల్వది బయలైతే ఎరుకతో రాదు ఎరుకతో పోదు ఎరుక తనందే మీ ఇది ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే యరుకాయరిగి వస్తువుని తెలియరుగూ బయలు ఇటీ నిశ్చయము ఈ ఎరుక తానౌరా ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరిద్దాం ఏమంటున్నారంటే ఇక్కడ అనంత విశ్వము ఎరుకతోనే వచ్చింది ఆ ఎరుకతోనే అనంత విషయం కూడా పోతుంది యలులో దీనికి నిలువ స్థానం లేదు చోటు లేదు సమన్స లేదు ఎరుకతో రాదు ఎరుకతో పోదు తానయందు ఎందు ఎరుక లేదు ఇది నిశ్చయమురా ఉండుటే అలా ఉండటంతో అలా ఒకవేళ ఎరుక పద్ధతిగా ఉండి ఉంటే ఆ బయలు ఎరుకవుతుంది కదా అలా లేదు బయలు బయలుగానే ఉన్నది సార్వవ్యాపకమై సార్వజనీయమై ఉన్నది ఉన్నట్లుగా సంకల్పరహితంగా ఆవరణరహితంగా సూత్రరహితంగా నామరహితంగా సద్రహితంగా నాహంగా సర్వకాలము ఒక తీరుగా ఉన్నది వీటికి వ్యతిరేక లక్షణాలు కలిగింది విషయం అంటే ఆవరణ సహితం సదసత్సితం నామరూప సహితం సచ్చిదానందఘనం ఈ రీతిగా అనేక తీరుల అనంత విష్ణం ఉన్నది సరే మన కళ్ళ ముందు ఎనభై లక్షల జీవరాశులు కనబడుతున్నప్పుడు మానవుడికి ఏ జీవరాశిని చూచినా అది తానే భావన కలగడం లేదు వాటికంటే అధికమైన వివేకాన్ని ధీ విశేషాన్ని కలిగినటువంటి మానవుడు తాను ఇతరత్రామీబానించి మానవుడి వరకు ఉన్న ఏ జీవరాశితో కూడా నువ్వు నేను ఒకటే అని అనుకోవడం దానికంటే నేను అధికొడను అని అనుకుంటూ మానవుల మధ్యలో కూడా ఇదే రకమైన లక్షణం ఉంది నీకంటే నేను అధికొడను అని అనిపిస్తూ ఉంటుంది ఎవరిని చూసిన ఎవరికైనా ఈ అధిక అధిక విశేష ఏమిట అంటే వివేకం ఆ లక్షణం ఉండటం చేతనే మానవుడు గురుగమించగలుగుతున్నాడు కానీ ఇది ఎరుక ప్రభావం నిజానికి ఈ ఎరుకతోనే ఆ అభిమానం కానీ ఆ కర్తృత్వం కానీ ఆ భోక్తృత్వం కానీ ఆ జీవుడనేది కానీ ఆ దేవుడు అనేది కానీ ఆ పెండాండం అనేది ఆ బ్రహ్మాండం అనేది కానీ దాని సాక్షులైనటువంటి జ్ఞాత కానీ దాని సాక్షి అయిన కోటస్థుడు కానీ అక్షరుడు కానీ పురుషోత్తముడు కానీ కానీ ఈ రీతిగా ఎవరైతే గ్రహించిన వారు ఉంటారో వాళ్ళు బయలును దర్శించి ఈ వరకు తన ఎందేమీ లేదు ఇది నిశ్చయమూరా ఏ జీవరాశిని చూపెట్టినా ఇదిను వినాడేది నేను కాదండి అలాగే వైకుంఠపాళిలో పరమపద సోపానంలో మొదటి నుంచి చిట్ట చివరి పరమపదం వరకు ఉన్నటువంటి నడక నడత పరిణామం అంతా ఎరుకకు బట్టబయలను ఒకసారి ఉండ చూచినటువంటి మహనీయుడికి మరల ఈ అనంత విశ్వ క్రమానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా లేనివాడికి అది తానైనట్టుగా తోతుంది కారణం ఏంటంటే అది అంటే తత్తు తాను అంటే నీవు అన్న తోమ అది నేవైతివి ఆ బ్రహ్మము నీవైతివి లేక ఆ పరబ్రహ్మము నీవైతివి ఈ రీతిగా తత్వమసింహావాక్యానికి లక్షణయుధులైనటువంటి వారికి సూచనగా ఉపదేశవాక్యంగా చెబుతూ ఉంటారు ఈ బోధానిర్దేశ్యమైనటువంటిదంతా అగుట అయి ఉంటు కానీ ఇది అది కానిది అది ఇది కా అని బట్టబయలు ఎరుకతో ముడిపడకుండా ఉన్నాయి अंटूं उ अनत विश्वा संबंधी वस्तु निश्चय ज्ञाना के संबंध ये अंशम सर नित्य आत्मात्म कार्यक्रम सद स దృగ్ దృశ్య వివేకములకు సంబంధించిన సమస్తము అన్ని నిర్ణయములు అన్ని జ్ఞాతుంలు అన్ని ద్రష్ములు అన్ని ప్రవేశుంలు అన్ని అధిగచ్చతి ఈ నడకంతా ఈ పరిణామం అంతా అంతర్ముఖ ప్రయాణమంతా చతుర్విధ దివ్యయానములంతా ఇదంతా అఖండ ఎరుక ఎరుక ఎరుగదూ బయలు ఆ పరాత్మర పరబ్రహ్మం ఏదైతే ఉందో అది భయలు అట్టి పరాత్మర పరబ్రహ్మము దిగి వచ్చి పరమాత్మ అవడంలే అది ఎప్పుడూ అలాగే ఉంది అన్నారు మెహర్ బాబా అవతారు మెహర్ బాబా కూడా పరాత్మర పరబ్రహ్మం ఎప్పుడూ పరాత్పరమే మరి ఇది నిశ్చయమురా ఇటీ అట్టిది అన ఇటిది అని చెప్పాలన్నా ఎరుకు ఉండాలి అని చెప్పాలంటే పిండమని చెప్పాలన్నా ఎరుకు ఉండాలి బ్రహ్మాండం అని కాదు విశ్వాండమని ఈశ్వర పంచీకరణగా నిర్ణయించబడాలన్నా ఎరుకు ఉండాలి ఇవి కండ అది అఖండ ఎరుకలు అక్షర బ్రహ్మాండమని నిర్ణయించబడాలన్నా కాబట్టి సాంఖ్య విచారణ చేత నిర్ణయించబడుతున్నదంతా ఎరుక పద్ధతి కాని అదే సాంఖ్య విజ్ఞానమును లేని ఎరుక పద్ధతిని తెలుసుకొనిటకు వినియోగించాలి ఎవరైతే బయలును దర్శించినటువంటి దేశికేంద్రుడు మహనీయుడు अट्टवा अदे सांख्य विचारण युक पद्धति चेयड़ा की विपच्चा की तिपि बोध ने गिपरचा की सांख्य विचारण विनियोग का री लोक रीति ब्रह्मज्ञा पद्धति आत्मज्ञा पद्धति बोध बोधेट अधिष्ठान आश्रय पद्धति ఎరుక గట్టిపడిపోయేటటువంటి పద్ధతిగా తరణం జరుగుతుంది కాబట్టి సాంఖ్యతారక అమనస్క పద్ధతులను అచల పద్ధతిగా ఎరుక నుంచి విరమించడానికి ఎరుకను నిరసించడానికి ఎరుకని లేనిదని నిరూపించడానికి వాడబడుతుంది అదే నిజమైన తారకం అలా తరించి బయలును ఉండచూచి తానై తాను బయలుగా ఉండిపోవడమే ఆనస్త దీనికి సంకల్పమని సవికల్పమని నిర్వికల్పమని సహజ నిర్వికల్పమనే భేదములు ఇది నిశ్చయమురా ఉండుంటే ఈ ఎరుకే తానవురా కాబట్టి షడ్విధ సమాధి నిర్ణయమే కానీ సహజ నిర్వికల్ప సమాధినిష్ట కానీ అదంతా ఎరుక పద్ధతి బయలునందు ఇవేమీ లేవు రవి తమసమున్నా ప్రవీ మదావాగ్ని చదలూ బుటూటరుగునా దివమునో రాత్రిని లేమి లక్ష్మీదేవీ యగణ అన్నముదేవిగునాశస్తి తోలు రాపాడేటి రాబాడేటిరుగను భవనాశస్థితి లేని బయలట్లెరుగదు లక్ష్మీదేవి ఎరుగునా అన్నమును భూదేవీణూటిగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు మళ్ళా రవి అంటే సూర్యుడు సూర్యుడు ఎక్కడైనా చీకటిని గురించి సూర్యుడిలో చీకటి ఉండే అవకాశం ఉందా లేదు అడవులలో దావాగ్ని పుడుతుంది చెట్లు కొమ్మ కొమ్మ రాసుకొని ఎండు కొమ్మలు రాసుకొని కొమ్మల అంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఘర్షణ బలం చేత వ్యక్తమై ఆ అగ్ని చేత అడవి అంతా దహించబడుతున్నటువంటి అడవిలో చెదల పుట్టలు చెదల పుట్టలుండి పుట్టలో ఉన్న చెదలు మలమల మాడిపోతూ ఉండాలి ఆ మలమల మాడిపోతూ ఉన్నటువంటి చెదల యొక్క సంగది దావాగ్నికి ఏమైనా ఇరుక ఉంటుందా అట్లే పగలున్నప్పుడు రాత్రి ఉండలేదు రాత్రి ఉన్నప్పుడు పగలుండం లేదు ఈ పగలు ఆ రాత్రి నెరగడం లేదు ఆ రాత్రి ఈ పగలు నెరగడం లేదు ఇంకా ఉపమానాన్ని స్వీకరించారు ప్రపంచంలో సంపదలను వసగేటటువంటి ఆది దైవతం లక్ష్మీదేవి కాబట్టి సర్వసంపత్కరి అయినటువంటి లక్ష్మీదేవి లేమి నిరువున ఆవిడకి దారిద్ర్యం అంటే తెలుసా లేకపోవడం అంటే తెలుసా అట్లే భూమి ఆధారంగా సకల జీవరాశులకు అన్నాద్భవంతి భూతాన్ని पर्जन अन्न संभव यज्ञाभव यज्ञकर्म सभव सृष्टि यज्ञ कर्मे अन्न सृजन कर्मे अन्न अव कर्मे काबी సకల భూతములు ఏ బ్రహ్మమనడి అన్నము నుంచి ఉద్భవం అవుతున్నాయో అన్నాద్భవంతి భూతాన్ని ఆ పంచభూతముల చేత అన్నం ఉత్పన్నమవుతుంది ఆ అన్నం అనడి బ్రహ్మము చేత ఇవి పరస్పరాధారితములు అధిష్టాన ఆశ్రయములు పరస్పరాశ్రయములు అన్యోన్య అనేక రీతిలుగా ఉన్నది ఈ ప్రకృతిలో అధిష్టానంగా కానీ దాన్ని దీన్ని ఎరగడం లేదు దీన్ని దాని ఎరగడం లేదు భవనాశస్థితులు రాపాడేటి భవనాశస్థితి లేని బయలట్లెరుగదు ఈ భూమి మీద సకల జీవరాశులు ఉత్పన్నమవుతున్నాయి అన్నమును సృజించుకుంటున్నాయి ఆహారము స్వీకరిస్తున్నాయి వ్యవహరిస్తున్నది క్షమిస్తున్నాయి ఈ భూమి ఏమైనా అట్లే అఖండమైనటువంటి ఎరుకలో అనంతకోటి బ్రహ్మాండములు ఉత్పన్నమవుతున్నది వ్యవహరించినట్లు తోచుతున్నది కదలుచున్నట్లు పరిణమించుచున్నట్లు కనబడుతున్నది కానీ విశ్వ దర్పణదృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహివోద్భూత నిద్రయాసాక్షాత్ కురు ప్రబోధసమయే స్వాత్మానమేవా ద్వయం ఆ రీతిగా మూర్తి యొక్క మౌన వ్యాఖ్య ద్వారా దేశకేంద్రుని యొక్క మౌన వ్యాఖ్య ద్వారా ఎరుక విడిపించబడినటువంటి వాడై ఇది ఒకదానిని ఎట్లు ఎరుకటలేదు కానీ ఇవి అన్యోన్యాశ్రయంగా ఉన్నాయని ఊహించడం పరోక్ష ప్రమాణం ఇది ఒకదానినొకటి ఎరిగిందని ఇది దాని మీద ప్రభావితం అవుతుందని ఇది దానిని ప్రేరేపించగలుగుతుందని अनेदति का चपबड़े द्वैत अद्वैत पद्धत यह रकम धी विशेषा की संबंध निरपेक्ष सापेक्ष पद्धति ऊहं पोक्ष प्रमाणा की संबंध एरक अने मालिन्द वास्तवा इवंव संबंध लेकु ఇవి ఒకదానితో ఒకటి ఏ రకమైన ప్రభావము లేకుండా ఉన్నాయి ఇవి తమకు తామే నిరపేక్షంగా ఉన్నాయి అసలు ఉన్నవని నిరపేక్షంగానే ఉన్నాయి అసలు సాపేక్షంగా ఏమీ లేవు తనకు తానే జనించుచున్నాడు తనకు తానే వ్యవహరించుచున్నాడు తను తానే ఎరుగుచున్నాడు తనకు తానే లేకపోచున్నాడు ఇంతే జీవనం అంటే కాబట్టి సముద్ర మంథనంచేత క్షీరసాగర మథనంలో అనేక రకములైనటువంటి దివ్యత్వానికి సంబంధించిన ధీ విశేషానికి సంబంధించిన ఈశ్వర విభూతులు వ్యక్తమైనవి అందులో లక్ష్మీదేవి ఒకటి సర్వసంపత్కరి అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఒకటి నారాయణుని ఆశ్రయం చర కమల కమ చరణ కమలములను ఆశ్రయించింది నివాసం మరి ఆ రీతిగా నారాయణుని సంకల్పం చేత సకల జీవరాశిని తన కొనగోట మీటను ఆయుస్తోంది చెంచల అయినటువంటి ఆవిడ కానీ నారాయణుని హృదయాంతర్వర్తి అయినటువంటి లక్ష్మీదేవి यम नारायण स्वरूपम लक्ष्मीदेवी लेकु तान ले योग निद्रापरवशुना केवल मनोन्म उन्मनी अवस्था कल वे त्रिमूर्त व दिगर ब्रह्मगार अंटे మహావిష్ణువు అంటే సదాశివుడు అంటే వాళ్ళకేమీ సంకల్పాలతో పల్లి వాళ్ళు ఉన్మని మనోన్మని మధ్యలో మాత్రమే నిలకడ చెందినటువంటి దివ్యాహం కలిగినటువంటి వాడు కాబట్టి ఎరుక విడవాలంటే అట్టి ఉన్మని మనోన్మని అవస్థల యొక్క అనుభూతి నిర్ణయాన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వానుభవ నిర్ణయంగా కలిగి ఉండాలి వాడికి అఖండ ఎరుక యొక్క లక్షణం తెలిసిపో అట్టివాడికి దేశకేంద్రుని యొక్క కృపచేత బయలట్లెరుగాదు ఎందుకంటే భవము లేదు నాశము లేదు దానికి భవనాశస్థితులు లేని యలట్లె రూగదు షడూర్ములు షడ్వికారములు కలిగినటువంటిది భావము జాయతే వర్ధతే సుపరిణమతే అపక్షీయతే వినశ్యతే ఇట్లా షడ్భావ వికారములు ఆరు రకములైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సకలమునకు ఈ షడ్భావ వికారాలు शडूर मुलु अलागे षडूर्मी अलागे अरषड वर्गा उ इवेवी आत्मकू ले ब्रह्मकू ले परब्रह्म असले ले वीट लेने को वीटी भावू लेवनाशमू ले लक्ष्मीदेवी रूप అన్నమునూ భూదేవీణ కాబట్టి పంచశక్తుల యొక్క ఆరాధన ఉపాసన అంతా కూడా పంచబ్రహ్మలు ఎరిగించుడు వరకే ఆ రీతిగా తెలియబడ్డ తర్వాత పంచశక్తులు పంచబ్రహ్మలు పంచబీజములు పంచతన్మాత్రలు వాటి వాటి యొక్క వ్యవహార నియమములు సర్వము కుటస్థమందు లేదు ఇట్టి రీతి నిర్ణయాన్ని అందించడమే వీటి యొక్క నడక మార్మికమైనటువంటి సూచన సంజ్ఞారూపకమైన బోధన కాబట్టి సాంఖ్య విచారణ ద్వారా తరించేటటువంటి తారకంలో ప్రవేశించి అమనస్క స్థితి దృఢీకరించబడాలి ఆ రీతిగా నడకని పూర్తి చేయాలి సద్గురు ఆశ్రయం చేత అలా ఎవరైతే పూర్తి చేయగలుగుతారో అలా ఎవడైతే అనేక జన్మార్జితమైనటువంటి భేద బుద్ధిని విడనాడగలుగుతాడో అనేకత్వాన్ని ఏకత్వాన్ని కూడా విడవగలుగుతాడో వాడు దేశికేంద్రుడు आ रीति आदेश के पदिग बैल दर्शन पेर विरोकूत चरण हृदय క్రమమున ధరణి మొదల్ చేసి ఇట్లు తన ఆ గుర్తెరూ గగనము బయల సది మరుగు ఎరుగ కాకాశమే పరిభూర్ణమను కొందరు పల్కీరి ది విని ఇది విని గురి దప్పి ఉండేవు తనయా గుర్తెరుగు గగనము బయల మరుగు తనయా ఓ పుత్ర అంటున్నాడు సంబోధన చాలా విశేషమైన సంబోధన ఎప్పుడైతే బయలుని అది గో పరిపూర్ణము చూశాడు ఎలా ఎరుక విడవాలో తెలిసింది అచల లక్షణం తెలిసింది డిచాడు ఎరుకైన హంస విచారణ చేసేటప్పుడు కూడా హంస కాళ్ళని हम ये रेखलनी हंस युक्स तोका पंच उपांगम हंस युक उपांगम बोधिंबड़ चंद्रहासूनी हंस खी परमेट परम हंस स्थित दृढ़ पड़ेट पद्धति बोधिबड़ी కలహంస జీవహంస అచలహంస పద్ధతిగా హంసతత్వ కదార్థధరువులుగా హంసను ఆధారం చేసుకుని జీవహంసలని ఈశ్వరహంసలని వాటిని అర్పించే పద్ధతి తృంచే పద్ధతి అధిగమించే పద్ధతి పరమైనటువంటి పద్ధతి తెలియజేస్తారు అట్లే ప్రణవాకారమై దానిని కూడా ప్రథమం తారకం చేయవ దండముచ్చేది తృతీయం కుండలాతారం చతుర్థం అర్ధచంద్రాకృతి పంచమం బిందు సంయుక్తం అనేటటువంటి పద్ధతిగా కూడా ఓంకారాన్ని ఐదు భాగాలు చేసి ఆ ఐదు భాగాలతో చెప్పేటటువంటి పద్ధతి అట్లే పంచభూత సముదాయములు ఆ పంచభూత సముదాయముల చేత ఏర్పడైన పంచేంద్రియములు పంచేంద్రియముల యొక్క పంచ విషయములు పంచ విషయ వ్యవహారములకు సహకరించేటి పంచ ప్రాణములు పంచప్రాణములకు సహకరించేటటువంటి పంచేంద్రియములు వాటి యొక్క అధిష్టాన దైవతములు పంచశక్తులు పంచబ్రహ్మలు పంచబీజములు పంచతన్మాత్రలు విరాట్ హైరణ్యగర్ భవ్యాప్రద పరమాత్మలు కోటస్థం ఇలా అనేక రీతులుగా వాటి యొక్క ఎరుకపు చరణములు కటి హృదయము గళము శరము అయ్యను క్రమమున ఇలా ఐదు భా ఉన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కారణోపాధి రయం కార్యోపాధిరయం జీవ అయం అన్న శబ్దం ఇక్కడ అక్కడ సమానార్థకమే కార్యమందే మునిగి ఉన్నవాడెవడైతే ఉన్నాడో అంటే కార్యోపాధిరయం జీవ వాడికే ఎప్పుడు పుట్టిన మందులు పోయేదాకా ఎంతసేపు పని వాడికి కార్యకారణ విచారణతో పని లేదు ఎంతసేపు పని పుట్టినట్టుగా ఆ పనులు చేసుకుంటూ జీవించేస్తూ ఉంటాడు అంతే ఏమిటంటే పని చాలా ప్రధానంగా అండి అంటే పని ఫలితం పని ఫలితం పని ఫలితం ప్రేరణ ఇక వీంట్లో తిరిగిపోతుంటాడు ఇలా కర్మత్రయం ఏర్పడిపోతూ ఉంటుంది కర్మత్రయాన్ని అధిగమించాలన్నవాడే కార్యకారణ విచారణ చేస్తాడు సరే తనయా గుర్తెరుగు ఓ పుత్రుడా ఓ శిష్యుడా ఓ పుత్రుడా అని సంబోధిస్తున్నారు దేశకాలములతో పని లేకుండా అవబోధ పద్ధతిగా అశరీరి అయినటువంటి గురువు సశరీరి అయినటువంటి సచిష్యుడిని ఓ తనయా గుర్తిరుగు ఎవరైతే హృదయాకాశ పరిధిని దాటతారో ఎవరైతే బిందువాకాశ పరిధిలోకి చేరతారో వాళ్ళు అశరీర గురు సాంప్రదాయాన్ని అశరీర పద్ధతిగా ఆశ్రయించగలిగే సమర్థుడు కురుపుత్రుడు వారికి స్ఫూర్తి చేత ఆ శరీర గురువులు నడుపుతారు వారి దర్శనం చేత నడుపుతారు ఆవాంగ్ మానస గోచరమై ఇంద్రియాతీతమైనటువంటి స్ఫూర్తి స్ఫురణ నాదోపాసన కలిగినటువంటి మహానుభావులు వాళ్ళకి ధ్యానం సమాధి ప్రాణాయామం యోగ పద్ధతులు ప్రాథమిక విద్య వాళ్ళకు అవసరం రేపపాటు కాలమలో తలచినంత మాత్రమన సహస్రార కమల మధ్య మందు నిలచి ఉండగలిగి గురుమూర్తిని సేవించగలిగినటువంటి అతీత పద్ధతిని అశరీర పద్ధతిని ఆశ్రయించగలిగేటటువంటి వాళ్ళు అనేక జన్మార్జితమైన పుణ్య విశేషం చేత సద్గురు కృపచేత రేపపాటున సహస్రార మధ్యస్థానమందు గురుమండల రూపిణిగా ఉన్నటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించగలరు ఆ రీతిగా దృఢీకరించుకొని నిలబడగలరు మిగిలినవన్నీ లేనివని మాయయని మిథ్యయని రెపపాటున త్యజించగలరు ఈ త్యజించటానికే త్యాగేనైక అమృతత్వ మానసు అన్న సూత్రాన్ని ఉపనిషత్తు జోడించింది నా కర్మణ నా ప్రజయా నా ధ ధనేనైక త్యాగేనైక అమృతత్వ మానసు बहिर्मुख प्रजा बलचेत स्ुति शिष्य समूह ऐमी निर्णय का मेर पर्वतमंत धनराशि चेत िपीक ब्रह्मांडम याधिष्ठान ब्रह्म वरकू इव సకల సంపత్తులు కూడా త్యజించినటువంటి వాడే వీటికి ఏం విలువలేదయ్యా అని త్యజించినటువంటి వాడెవడో వాడికి పనికొస్తుంది ఈ నడక వాడికి చెప్తున్నాడు హృదయాకాశ పరిధిని అధిగమించినటువంటి సహస్రార అయినటువంటి గురుమూర్తిని సహస్రార కమల బందే సేవించేటటువంటి గురుపుత్రుడు అక్కడికి మూడు గగనాలను దాటాడు భూతాకాశం చిత్తాకాశము సిద్ధాకాశమును దాటాడు ఇక రెండు దాటాలి బిందువాకాశము కేవల ఆకాశము ఆ గగన పద్ధతితో వస్తున్నాడు కాబట్టి ఆ గగనమునే బయలు అనుకునేటటువంటి తప్పు దోవబడ మాకు అనే సూచన చేస్తున్నాను గగనము బయలరాది ఎరుగా ఆకాశమే పరిపూర్ణమును భౌతికవాదులు కూడా ఇదే చెప్పారు వీళ్ళ వలనే ఈ ఎరుకేదో ఆ బట్ట బయలేదో ఈ విషయమేదో ఈ వ్యవహారం ఏదో దాని అవతలు ఉన్నటువంటి సర్వవ్యాపకమై ములుకృత సందు లేక కదలక పరిణామరహితమై ఆవరణ రహితమై చట్టువలే ఏ రీతిగానూ తానున్నానని నిరూపించుకొనటువంటి బయలు అన్నీ తానై తానే వ్యవహరిస్తూ తానే పరిణమిస్తూ తానే సృజిస్తూ తానే వ్యవహరిస్తూ తనైందే లయమగచ్చు తనను తానే గుర్తెరుగుచు కడకు తానే లేకపోవినటువంటి అనంత విశ్వమైన ఎరుక ఆకాశమును పరిపూర్ణమంటే తప్పు కదా కొందరు పల్కీరి అన్నీ ఆకాశంలోనేగా జరుగుతున్నాయి కనపడుతుందిగా ఆ ఆకాశమే ఆ భూతాకాశమే ఆక్రమిట్టు అన్నారు ఎందుకంటే కనబడుతున్నటువంటి బ్రహ్మాండ వ్యవహారం అంతా కూడా ఈ ఆకాశంలోనే కదా జరుగుతుంది అన్నారట కనబడుతున్నటువంటి భూమండలం మీద జరుగుతున్నటువంటి సకల జీవకోటి యొక్క సృష్టిస్థితి లయములు కూడా ఈ ఆకాశమునందే కదా జరుగుతున్నవి పంచభూతములలో ఉన్న నాలుగు భూతములు ఆ ఆకాశం యొక్క అవకాశం చేతనే కదా ఇవ్వబడింది एवरू कल मरला आकाश लगे कदा अने देहताम्यता बुद्धिचेत चैतन्यादात्ता लक्षण चेत आकाशमने बैलने चपनते क्या आकाशाने बैल्को भ्रांति लक्ष्य అలా లక్ష్యాన్ని విడచి బట్ట బయలనేటటువంటి లక్ష్యాన్ని విడచి కనబడుతున్న గగనాన్ని ఆకాశం తపు దోవలో పడదు తనయా గురుగు గగనము బయలం సరుగూ ఓ తనయా గుర్తెరుగు గగనము వయలన్ సరాధి గగనము ఎన్నడూ బట బయలం తలచవద్దు అని సూటిగా నాటుకునేటట్లు ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష ప్రమాణములను అనుపలబ్ధి శాస్త్రవాక్య ప్రమాణములను అన్నింటినీ ఉటంకిస్తూ ప్రమాణరహితమైనటువంటి బట్ట బయలు నిరూపిస్తున్నారు విత్తే చెట్టయి పుట్టును విత్తే విత్తన వెలయును తరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనొకటున్నదని నా విన కూడాదోయీ తనకు తా పుట్టును వినవోయ్యి విత్తూ చెట్టుల రెంటి భూ ెరుగా నట్లు తా భయాలెరుగాదు సూ చిత్తూల రెండి వినకూడాదోయి తనకు తా పుట్టును వినవో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రమాణాన్ని చెప్తున్నారు ఏదైనా ఒక విత్తనాన్ని భూమిలో పెట్టాం ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చి మరలా చెట్టు నుంచి మళ్ళీ అవే విత్తనాలు వచ్చినాయి మళ్ళీ అవే విత్తనాలు భూమిలో పడ్డాయి మళ్ళీ అవే చెట్లు మురిచినాయి ఇలా కనబడుతుంది కదా అనంతంగా భూమండలంలో అనంతంగా ఉన్నటువంటి వృక్ష రాశి అంతా కూడా ఈ రీతిగానే ఉద్భవిస్తోంది వృద్ధి చెందుతోంది పుష్పిస్తోంది ఫలిస్తోంది పునః మరలా విత్తనాలనిస్తోంది ఆ విత్తనాలు భూమిలో పడుతున్నాయి మరలా చెట్లు అవుతున్నాయి ఇలా జరిగిపోతుంది లక్షల కోట్ల సంవత్సరాలుగా జరిగిపోతుంది అలా జరిగిపోవడానికి ప్రకృతి పంచభూతాలంతా సహకరిస్తూ కూడా ప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి వేరే గ్రహాల నుంచి వచ్చి వేరే అనంత విశ్వంలో ఉన్న వేరే బ్రహ్మాండాల నుంచి వచ్చి ప్రత్యేకంగా ఈ విత్తనాలను భూమి మీద నాటారా నాటితే ఈ చెట్లు వచ్చినాయా ఆ చెట్ల ఫలములను మరలా ఎవరో పట్టుకెళ్ళి మళ్ళీ విత్తనాలు తెచ్చి ఈ అన్నారే అనుకోండి అది ఎంత సమంజసం కాబట్టి అట్టి అసమంజసమైనటువంటి అజ్ఞాన పద్ధతికి సంబంధించినటువంటి వాటిని ఆశ్రయించు కారణం ఏమిటంటే విత్తే చెట్టను విత్తే విత్తనమోరీతి ఇందులో ఒక శ్లేషార్థం భౌతికంగా ప్రత్యక్ష ప్రమాణంగా స్వీకరించి విత్తు దాని నుంచి వచ్చే వృక్షం గురించి చెప్తున్నట్టు కనబడుతోంది వాచ్యా వితే విత్తనమూరి విత్ అంటే జ్ఞానం ప్రకాశం చాలామంది ఏమంటారు చాలామంది ఏమంటారంటే మొదట్లో కర్మ లేదు కదండి కర్మే జన్మకు కారణం అంటున్నారు కదండి ప్రాథమికంగా మొట్టమొదటి దశలో ఏ జీవి లేనప్పుడు ఏ కర్మ లేదు కదా ఏ కర్మ లేదు జీవాడు అనే ప్రశ్న వేసేవాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే నాయనా విత్తే విత్తనము విత్ అంటే జ్ఞానం విత్ అంటే ప్రకాశం కాబట్టి బ్రహ్మము సృష్టించినప్పుడు జ్ఞానంతో సృష్టించాడు అందుకని వేదం మానవులని అమృతస్యపుత్ర అంటుంది అయినా నీలో జ్ఞానస్వరూపం యథాతథంగా ఉంది నీ స్వరూపం జ్ఞానమే కాబట్టి నువ్వు అమృతపుత్రుడివి అట్టి అమృతపుత్రుడివి నీకు పరిమితులను విధించుకుని ఆ తాదాత్మ్యతతో ఆ ఆవరణ సహితుడవై ఉన్నట్లు ఆభాషగా వ్యవహరిస్తున్నావు అది ఆభాషని తెలుసుకుంటే లేకుండా పోటీ తెలిసడు తెలివి విత్ అట్టి విత్ విత్తనం వెలయోను ధరపై ఈనాడు చాలా విశేషమైనటువంటి పరిశోధనల ద్వారా ఈ భూమండలం మీద మాత్రమే ఈ వాతావరణం ఎట్లా ఏర్పడింది ఆ చంద్రుడి పక్కనే చంద్రుడి మీద వాతావరణం లేదు అనే ప్రశ్న కలిగి ఆ సూచన ఇందులో ఉంది వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనొకటున్నదని విన కూడా భూగర్భంలో సూర్య గోళము ఎలా అయితే మంట మండిపోదు అనేక వాయువుల న్యూక్లియర్ ఫ్యూషన్ జరుగుతుందో అణువిచిత్తి జరుగుతుందో భూగర్భంలో కూడా అలా రాళ్ళు కరిగి అణువిచ్ఛిత్తి జరుగుతుంది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది భూమి పైన అంతా కూడా గడ్డగట్టి తిరుగుతూ ఉన్నట్టు కనబడుతోంది భూగర్భం అంతా కూడా అఫ్లూయిడ్ స్టేటస్లో ఉంది ఈ రెండింటి యొక్క లక్షణాల వలన सूर्यन चेत ऐर सूर्य विकीरण प्रभा विकी प्रभाव वाल भूमि चुटता विजुदयस्का क्षेत्र प्रभाव चेत भूम पै उ समुद्रमने जलराशि अंत प्लास्मा मारी जीव पदार्थ मारपी प्रकृति या शुद्ध सम्मेलन चेत आ अट्ठे जीवशक्ति प्रभाव चेत जीवपरिणाम ई ब्रह्म ओक संकल सृष्टि मानवड़ उद्भविशेकना सर अमीबा मानवड़ी अंत अट्ला अला अवदया क्रम सृष्टि योगवत्सृष्टि काब्टी కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైనా సరే పరిణామంలో అలా వీలు కాదు కాబట్టి జ్ఞా జ్ఞానం కర్మ ఒకదాని ఒకటి ఉద్భవింపజేస్తుంది విత్తూ చెట్టు విత్తూ చెట్టు ఇవి కాక మళ్ళీ ఏదో ఇంకో వేరే కారణం అన్య కారణం అపేక్ష అనేటటువంటి పద్ధతిని వినకూడదు తన కోత పుట్టును వినబోయి విత్తు చెట్టుల రెంటి విధము ఈ భూమెరుగనట్లు ఆ పరబ్రహ్మము ఈ జ్ఞానమును ఎరుగుడలేదు ఈ కర్మమును ఎరుగులేదు ఈ బంధమును ఎరగడం లేదు ఆ ముక్తిని ఎరగడం లేదు ఆ పరమందు జన్మరాహిత్యమే మోక్షమే నిర్ణయమై ఉన్నది గాని అట్టి మోక్ష నిర్ణయము సన్యాసం అవుతున్నది కానీ అది కూడా ఏ తాను చేత అట్టి తాను నిరసించబడటం చేత మోక్షమే లేనిదవుతున్నది కానీ ఎట్లా అంటే భూమి భూమి తన ఎందు ప్రాదుర్భవం అవుతున్నటువంటి చెట్ల గోల కానీ దాని నుంచి ఉద్భవమవుతున్న విత్తుల గోల కానీ ఆ విత్తే చెట్టుకు కారణమై ఉన్నదని కానీ ఈ చెట్టే ఆ విత్తుకు కార్యరూపమై ఉన్నదని కానీ జ్ఞాన కర్మలను పరబ్రహ్మెట్లు ఎరుగుటలేదు అట్లే ఈ పృథ్వీ కూడా ఈ విత్తు చెట్టు వ్యవహారమును ఎరుగుటలేదు అట్లే పిండ బ్రహ్మాండ విశ్వాండ రీతులుగా ఏర్పడుతున్నటువంటి సకల వ్యవహారము బయలందు ఎరుగుటలేదు బయలే రీతిగాను వీటిని ఎరుగుటలేదు సత్తు చిత్తూలని అని నిర్ణయం చేశారు అంటే అనంతంగా కనబడుతున్నటువంటి చిదాకాశ పరిధిలో ఉన్నటువంటి చైతన్యయుతమైనటువంటి ఈశ్వరవిభూతి అయినటువంటి సకల దేవతా సమిష్టి అయినటువంటి సకల విశ్వశక్తులుగా వ్యక్తమై ప్రకటితమై అనంత విశ్వ వ్యవహారమును నడుపుచున్నటువంటి ఏదైనా సత్తును ఆధారం చేసుకుని ఉంటుంది సత్తు ఆధేయము చిక్కు అనుభవం ఆనందమని సచ్చిదానందమునకు నిర్ణయం అందు సత్స్థానమునందు చేరిన వాడికి సత్తే ఉనికి చిత్తే జగం ఆనంద లక్షణం లేదు కాబట్టి ఈ చిత్తు జ్ఞానమైపోయింది అప్పుడు సత్య జ్ఞానానంద స్వరూపమైపోయింది అలా సత్స్థానమందు నిలిచి ఉన్నటువంటి వాడెవడైతే ఉన్నాడో వాడు సత్తును తృంచగలడు అప్పుడు వాడు సత్తును ఎరుగుడలేదు చిత్తును ఎరుగుడలేదు కాబట్టి అవతార కార్యక్రమాలన్నింటిలోనూ అవతారుడు సత్య జ్ఞానానందత్సవు వీలిన గురువులు కానీ సాధకులు కానీ బ్రహ్మనిష్ఠులు కానీ వీరందరూ సత్యదానందస్తువు పరబ్రహ్మము ఎరిగిన నిర్ణయం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు సత్య జ్ఞానానందస్తువు అయితే ఆ సత్తు ఈ చిత్తు రెండింటిని త్రుంచగలిగేటటువంటిది బయలు ఎందుకంటే ఈ రెండింటికి వినకూడదోయి తనకు తాపును వినబోయ్ తనకు తానే విశ్వం ప్రాదుర్భమై దాని ఎందు బ్రహ్మాండములు స్పన్నమై దాని ఎందు పిండాములు స్పన్నమై పరిణమించుతున్నట్లు తోచి తనకు తానే లేకపోచున్నది ఎదుక చెట్టే మూలము విత్తు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా తా కుండు కదరా ఈ నేల నివీరీ తను గొనవేళ కుటూతూ గిట్టూతూ పాలు కొందు కొలు తను విరుకా ఇ మూనాడరుగా బయలు కదరా ఈ విత్తతే చెట్టు చెట్టను విత్తే విత్తనము రీతి అని పూర్వకందార్థంలో చెప్పిన దానిని నిర్ణయంగా దృఢీకరించి ఎరుకని విడిపిస్తున్నారు చెట్టే మూలము విత్తూ ఆ ఎరుకే ఆ అఖండ ఎరుకే అనంత విశ్వమే బ్రహ్మాండ జనని ఆ బ్రహ్మాండ జననియే पंचभूतात्मक प्रकृति की जननी आचूतात्मक प्रकृत स्थावर जंगक जड़चेतन सृष्टि की जननी अट्ठी सृष्टिय जीवराशु मूलम वित्कूटि మరలా ఇవన్నీ వ్యవహరించినవి క్షమించినాయి ఎక్కడికి క్షమించినాయ్యా ఆయురుకలోకే క్షమించినాయి క్షితిపై రెండు పుట్టిన చచ్చిన రెండిని ఇదంతా కూడా జననమవుతో మరణిస్తుంది పరిణమిస్తుంది నీ వీ రీతి కనుగున కదరా ఈ గట్టిగా తానెరుగకుండు ఎలా చూడాలంటే ఇప్పుడు ఎలా చూడాలో చెప్తున్నారు ఆ బట్ట బయలులో ఈ అనంత విశ్వము ఇప్పుడు చెప్పిన ఉపమానముల రీతిగా వచ్చిపోచున్నవి లక్షణయుధమైనటువంటి వాడు లక్షణరహితమైనటువంటి బయలును గుర్తించాడు గట్టిగా తానెరుగకుండు कदरा, दर्शेला विश्वस प्राण्य प्रत्येगात्म का विराट हिण्यगर भव्याकृत परमात्म का अष्टनुनी षोटावस्थल నాదబిందు కళలు కానీ మండలత్రయములు కానీ ఏ రీతిగా నిర్ణయించబడినప్పటికీ పొలు పొందుట అంటే ఆ నిర్ణయాన్ని పొందుట అదంతా కూడా తనువు పద్ధతి అష్టతను నిరసన చేస్తే ఇట్టి చిత్ర విచిత్రములెన్నా ఇది చాలా చిత్రమండి ఇది విచిత్రమండి అంటారట సహజంగా ఇది వార్తీక పద్ధతి చిత్రము అంటే ఎవడో ఒక ఆయన గీసాడు అది చిత్రం కానీ ఏ పటముపై ఏ కాగితముపై ఏ తెరపై చిత్రం గీయబడిందో ఈ కాగితము కానీ ఆ తెర కానీ ఆ చిత్రం జరుగుతుంది గీసిన వాడికే తెలుసు కర్తకే తెలుసు అక్కడ మూడు ఉన్నాయి దృశ్యము ఉంది ద్రష్ట ఉన్నాడు దృక్కు ఉంది ఇది మూడు మూడుగా ఉన్న త్రయ పద్ధతి సరే ఇది ఎక్కడా చూడలేదండి విచిత్రము అని అంటే అర్థం ఏమిటి కర్త లేడు కారణం లేదు కార్యం కూడా లేదు కానీ సంఘటనమైంది కలిగింది ఉన్నట్లు తోచింది వ్యవహరించినట్లు తోచింది ఒక కాలమందు లేకుండా పోయింది కాలమే లేనిదైంది కాబట్టి అన్ని విచిత్రాలకు కాలం అందిస్తాం సంకల్పం శూన్యం కాలంలో ఏర్పడుతుంది అవి విచిత్రాలు చిత్రాలు కావాలి త్రిపుటి లోపలవి చిత్రాలు ద్విపుటిలోవి విచిత్రాలు కాబట్టి పుట్టూచు గిట్టూచూ కొలు పొందు తను వెరూకాటీ విచిత్రములన్నా కాదు భయాలు బట్ట కాలమనే నిర్ణయమే చాలామనే నిర్ణయమే లేనప్పుడు సంకల్పశూన్యములకు అవకాశమే లేదు సంకల్పశూన్యములకు అవకాశమే లేనప్పుడు సర్వము ఎవరికి ఎరుక ఉన్నదా లేదా ఆ నిర్ణయంతో నాకు పండి అవన్నీ చిత్రములు విచిత్రములు కదరాయి నీ వీ రీతి ఆ రీతిగా బట్టబయలను దర్శించి బట్టబయలును గురుడు చూపిన కనులటే పుడమీ అందునను పట్టు విడువక గుట్టు మరువక దితమైపోవే ఆత్మా మేలు అలా దిట్టమైపోయి ఇలా ఎవరైతే ఉండిపోయిన ఉన్నవాడు ఉన్నట్లుగా ఉండి ఎరుక విడచి బట్టబయలుగా ఉండిపోయిన వారికి అట్టి దిశికేంద్రుల యొక్క అపారమైనటువంటి ఉప ఈ అచల లక్షణంగా అందించబడి ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైత ద్వైతరహిత పరమతత్వే అజలఖణన్ నామ తృతీయోధ్యాయ హరి ఓ శ్రీగురుభ్యో నమ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ యర్ణమేవాషత్తు ఓ సహనా వహనోనక్ సహవీ కరవహే తేజస్సు ధీతమస్ మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి స్వగురు నిజగరు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమే